సంకీర్తన నాలుగు వందలు ఇంచుకత ధర్మములోనున్నది ఇందరి మేలును కీడునూ వంచెన తోడుద గైకొనదలచిన వారల నేరుపులింతేకాని నరకములనుభవించితి నని తలచిన నలిజేడు ప్రారంధకర్మములు పరదారాదుల గలయుదలచిన పాపములెల్లను చుట్టుకును చురల చరిత్రము వినినయంతలో సుకృతి అయి వెలగు పురుషుడు దురిత చిత్తుల విధంబులు వింటే దుష్కృత్యములకును గురియగును ఇంచుకత ధర్మములోనున్నది ఇందరి మేలును కీడును వంచెనతోడుదగైకొనదలచిన వారల నేరుపులింతేకాని చచ్చిన భావమే బ్రతికిన ఎప్పుడు శరీర సుఖములు మరచిన ముక్తుడు ఇచ్చల మృతునకు విభవము చేసిన ఏడుకు నెక్కుదు వృధా వృధా మెచ్చుగా నొరులకు నిచ్చిన వ్యర్థము మీద మీద ఫలియించు పెచ్చిలోభమున దాచిన ధనములు తీరక భూగతమయ్యుండు ఇంచుకత ధర్మములోనున్నది ఇందరి మేలును కీడునూ వంచెనతోడుత గైకొనదలచిన వారల నేరుపులింతేకాని ఇలువేలుపైన శ్రీవెంకటేశ్వరుడు నెరిగి కొలిచిననూ భవమీడేరును పలు కర్మంబులనెంత దొరలినా ప్రయాసములే కడుఘనము అలమేల్మంగ పురుషాకారమున ఆచార్యననుమతి మెలగును వలవని లావుల వశగతుడైనను వాణిచందములు హరియే ఇంచుకత ధర్మములోనున్నది ఇందరి మేలును కీడునూ వంచెనతోడుత గైకొనదలచిన వారల కాని